సంసారం అలాగా మనస్సులో గట్టిగా పట్టేసి టిక్గా పట్టేసి ఉంటుంది ఎప్పుడైతే సంసారం అంత గట్టిగా పట్టేస్తుందో అప్పుడు దేవుళ్ళ మీద దేవుళ్ళు దేవుడు కాదు దేవుళ్ళు ఉండాలి దేవుళ్ళకి మళ్ళీ బేరీకి వేస్తారు ఈ దేవుడు కంటే ఈ దేవుడు కాళహస్తిలో రష్ తక్కువ తిరుపతిలో రష ఎక్కువ ఎందువల్ల అంటే తిరుపతి దేవుడు కోరికలు తీర్చినంత బాగా కాళహస్తి దేవుడు తీర్చడు వాట్ ఏషం సో ఇదంతా కూడా ఆ మహాత్మానహాలోకి రాదు అదంతా కూడా సంసారం కూడా అజ్ఞానం యొక్క విలాస వాట్ ఎల్సియన్ విషయ సో ఇట్స్ నాట్ లైక్ జ్ఞాన్ అనన్య మనసహ దీంతో రహస్యం అవుతుంది ఏమన్నా మరి దేవుణ్ణి పూజిస్తామనుకుంటే మనస్సు సంసారం వైపు పోతూ ఉంటుంది ఎందువల్ల ఇంత కంప్లీవ్ ఇప్పుడు మనస్సు సంసారం వైపు పోతే రెండు ముక్కులు మూసేసి కుంభకం చెయ్యి అని ఇట్స్ లైక్ దట్ ఆల్సో వర్క్ మే వర్క్ కొంతవరకు వర్క్ చేస్తున్నాం పొగల పొగల చలన రోధా ఆత్మనిష్టోభవత్వం అనేది అది కూడా ఉంది ప్రిలిమినరీగా మనస్సు మరీ సంసారం వైపు వెళ్ళిపోతుంది అంటే అర్థం మనస్సు చాలా కల్మషంతో ఉందన్నమాట ఆ సంసార కాలుష్యం బాగా గట్టిగా టీక్గా ఉందన్నమాట అప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే కొంత ప్రాణాయామం చేయాలి ఇప్పుడు మంచి ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ ఉంటుంది హై క్లాస్ వాటర్ ఫిల్టర్ ఉంటుంది దాంట్లో తీసుకెళ్ళి మీరు మురికి నీళ్ళు పోస్తే ఆ ఫిల్టర్ పాడైపోతుంది అది పనికిరాదు మరి మురికి నీళ్ళే ఉన్నా చేయాలి ముందు వీటిని ఫిల్టర్ చేయి గుడ్డతోటో దేనితోటో ఒక ఫిల్టరేషన్ చేయి ఆ చెత్త మోస్ట్లీ తీసేసే రీజనబుల్గా ప్యూరిఫై అయిన వాటర్ తీసుకొచ్చి ఈ ఫిల్టర్లో పోసుకుంటే అప్పుడు మీకు శుద్ధమైన నీరు వస్తుంది అలా ఆరంభంలోనే మురికి నీళ్లు తీసుకెళ్లి ఫిల్టర్లో పోస్తే అది క్లాత్ అయిపోయి ఇంక పనికి రావడం మానే నీళ్లు రావడం మానేస్తాయి సో సంథింగ్ లైక్ దాట్ కాబట్టి మరీ సంసారం వాసన అధికంగా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాణాయామం చేయి యోగా చేయని అలాగా అలాంటి డిసిప్లిన్లు చెప్తారు కానీ కాంపినేటివ్ లెవెల్కి వచ్చేప్పటికి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడే కాజ్నేటివ్ లెవెల్ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి అనన్య మనస నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీ మనస్సులో దే దేనినందు మహత్వ భావన ఉంటుందో మనస్సు దానిపై ప్రసరిస్తుంది అది దాని పద్ధతి దాన్ని లెక్కది మీ మనస్సులో ధనమునందు మహత్వ భావన ఉన్నదనుకోండి అంటే ఉదాహరణ ఇది సపోజ్ ఆయముంది రండి వేదాంతం ఎవరైనా చెప్పచ్చు డబ్బు ఉంది ఆ తర్వాత కదా అన్నారనుకోండి మీరు ముందు డబ్బు బాగా ఉంటే తర్వాత వేదాంతం చెప్పచ్చు బాగానే ఉంటుంది డబ్బు లేకుండా వేదాంతం ఉపయోగిస్తుందా భోజనం పెడుతుందా మీకు వేదాంతం అన్నారనుకోండి దాని అర్థం ఏంటి అంటే వీడి మహత్వ భావన దేంట్లో ఉందనమాట డబ్బు మీద ఉంది గాల్లో దీపం పెట్టి దేవుడాది ఇదే భారం అంటే దేవుడు ఎదురు చూస్తాడు మనం డబ్బు బాగా సంపాదించుకుని అన్నీ చూసుకున్న తర్వాత అని అన్నాడనుకోండి అంటే దాని అర్థం ఏంటి సామెతదే ఉండి సామెత ఇటు కావాలంటే ఇటు చెప్పచ్చు అటు కావాలంటే అటు చెప్పచ్చు దృష్టాంతం వీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకురావచ్చు అంటే ఏమిటి వీడి ఈశ్వరుణ్ణి శరణాగతి చేయటానికి ఇంకా సిద్ధంగా లేడు స్పష్టమైపోయింది కదా కాబట్టి దేని ఎందు మహత్వ భావన గలదు భావన ఉంటే మీకు మనస్సు ధనం మీదకే పోతుంది భోగాల మీద మహత్వ భావన ఉంటే వాటి మీదకే పోతుంది సంసారం మీద మహత్వ భావన ఉంటే మనస్సు దాని మీదే ప్రసరిస్తుంది అనన్య మనస అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి ఏమిటంటే ఈ జగత్తు నామరూపాత్మకము ఇది మిథ్య ఇది సత్యం కాదు దీంట్లో సారం లేదు సారము ఈ జగత్తుకు అధిష్టానంగా అఖండ సద్రూపంగా హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తున్న ఈశ్వరుడే ఈశ్వరుడే దీని సారము ది వరల్డ్ ఈజ్ బర్త్నెస్ యాజ్ ఇట్ అపియర్స్ ఇట్స్ గ్లోరియలైజ్ ఇన్ ఇట్స్ కంటెంట్ విచ్ ఇస్ ఈశ్వర్ ఇన్ ఎ ది వర్ల్డ్ ఈ రియల్ ఇన్ ఎ ది వరల్డ్ ఈజ్ నాట్ రియల్ ఇన్ అపియరెన్స్ అది ముందు తెలుసుకోవాలి తెలుసుకుని సంసారము ది వేట ఏ రకంగా మనకు గోచరిస్తోందో కనబడుతోందో నామరూపాత్మకంగా ఆ రకంగా అది సత్యం కాదు అది అయథార్థం అదంతా కూడా కల్పన అదంతా కూడా ఒక పెద్ద యూషన్ దాని మూలంలో నామరూపాలకు అతీతమైన అఖండ సత్తారూపంగా పరమేశ్వరుడు ఉన్నాడు అదే పరమేశ్వరుడు నీ హృదయంలో ఇది మనస్సు బుద్ధి అహంకారములు అతీతంగా సాక్షి చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు ఆ ఈశ్వరుడే నీకు రక్ష అని నీకు ఖచ్చితమైన మహత్వ భావన ఉన్నట్లయితే మనస్సు సహజంగా ఈశ్వరునిపై ప్రశ్నిస్తుంది కాబట్టి కాండిటివ్గా చాలా గ్రోత్ ఉండాలి అప్పుడు అనన్య మనస్సహ అనేది మనకు అనుభవానికి వస్తుంది అంటే ఇతరులతో వ్యవహరిస్తాం కానీ ఇతరుల ఎడల సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకోండి నాకు ఆశ్రయం ఎవరు ఈశ్వరుడు నాకు భరోసా ఏమిటి ఈశ్వరుడు తర్వాత నాకు రక్షణ ఎవరు ఈశ్వరుడు అలా ఉన్నట్లయితే నాకు ఆకర్షణ ఈశ్వరుని అయితే ఉంటుంది వాస్తవంలో మీరు ఇతరులు అన్న వారందరిలోనూ అదే ఈశ్వరుడు ఉన్నారు ఇది ఎలాగంటే ఇట్ ఈస్ జెస్ సింపుల్ వీడు నా కొడుకు నేను తండ్రిని వీడు కొడుకు అని కనుక మీరు ఆకర్షితులైతే దాని ఆసక్తి అదే సంసారం అలా కాకుండా తండ్రి కొడుకు ఇదంతా కూడా నామరూపాలు ఇది మిత్య నా హృదయంలో ఏ ఆత్మ ఆత్మచైతన్య రూపంగా ఏ ఈ వ్యక్తి కూడా అదే ఈశ్వరుడు అని నేను దర్శిస్తే అదే మోక్షం అక్కడికక్కడే The way you look at the person, uh, as they besides, the difference between bondage and liberation. That's why I said, he is a swatantra-jeevudu, he is a spiritual person in his own soul, he is a spiritual person in his own soul. That is the truth. This tandri-koduku, brother, sister, he is also very incidental. He is a spiritual person in the same way, సంబంధ సంబంధ ఏవ బంధ రిలేషన్ అంటేనే బాండేజ్ అయిపోతుంది వాస్తవంలో ఇవన్నీ కూడా కల్పనలే తప్ప మనస్సు పెట్టుకున్న కల్పనలు తప్ప దీంట్లో వాస్తవికత లేదు వాస్తవికత ఏంటంటే వారి హృదయంలో ఏ ప్రాణము గలదో ఏ చైతన్యం గలదో అదే నా హృదయంలో అదే సకల ప్రాణముల హృదయంలో ప్రకాశిస్తుంది అది యథార్థం కాబట్టి సో ఆ సత్యమును బాగా అర్థం చేసుకుని ఈశ్వరుణ్ణి మాత్రమే భరోసా పెట్టుకుని ఈశ్వరుణ్ణి ఆశ్రయంగా పెట్టుకుని ఈశ్వరుని వైపు ఆకర్షితుడయ్యేట్లా జీవిస్తూ సంసారంలో మన కర్తవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని యథాయథా సందర్భంగా ఆ సందర్భాన్ని తగ్గట్టుగా కర్తవ్యాలని చేస్తూ మనం ఉండాల్సి ఈశ్వరుడే అన్నయ్య కానీ దాన్ని అడ్డగోలుగా వ్యాఖ్యానించుకోకూడదు ఎవరైనా వచ్చి అయ్యా మీరు నాకు ఈ ఉపకారం ఏమన్నా అడిగారు అనుకోండి చూడు నేను ఈశ్వరుడు తప్ప నాకు ఇంకేమి సంబంధం లేదు వెళ్ళిరా అనుకోడు దాన్ని అడ్డగోలుగా అర్థం చేసుకోవడం కాదు మనం ఆ సందర్భంలో రెస్పాన్సెస్ అన్ని అతి సహజమైన రెస్పాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని చేస్తూనే ఉంటాము కానీ హృదయంలో ఆశ్రయము ఈశ్వరుని నన్ను ఉండాలి చాలా కష్టమే చాలా కష్టం ఇది చాలా విషమమైన ఘట్టం విషమమైన పరీక్ష ఎందుకంటే మనిషి టోటల్ ట్రస్ట్ ఈశ్వరుల మీద పెట్టలేదు ఏమో ఇక మన ఈశ్వరుడు అంతా మొత్తం అంతా వెళ్ళి ట్రస్ట్ ఆయన మీద పెట్టుకుంటే వాడు వాడు గ్లైక్ చేయకుండా వాడు ఫెయిల్ చేస్తాడేమో అని భయంలో ఉంటాడు కాబట్టి టోటల్ ట్రస్ట్ ఈశ్వరుల మీద పెట్టలేదు కొంత ట్రస్ట్ ఈశ్వరుడి మీద పెట్టి అలా తనకి తాను అనుకుంటాడు ఓకే నాకు ఈశ్వరుడు అంటే భక్తి ఉన్నది కానీ మనం డబ్బోది కూడా భద్రం చేసుకోవడం అవసరం ఏమో చెప్పలేము ఈశ్వరుడు కలిసి వస్తాడు కలిసిరాడు ఇదైతే మన చేతిలో ఉన్నది మనం దాన్ని అని అనుకుంటాం అయిపోయిందంటే మీరు ఎప్పుడైతే డబ్బు అట్టి పెట్టుకోవడం తప్పు డబ్బు అట్టు పెట్టుకోవాలి కానీ సైకలాజికల్గా మీరు ఎప్పుడైతే ఈ డబ్బు నన్ను రక్షిస్తుందనుకున్నారో అయిపోయింది ఆల్రెడీ లాస్ట్ ది థింగ్ లాస్ట్ ది కేస్ ఇంకా శరణానత లేదు ఫిజికల్గా మనీని పెట్టుకోవడం తప్పు అంటారు లేదు నేను ఒక సెన్స్లో ప్రాక్టికల్గా పెట్టుకోవాలి కూడా ఇప్పుడు నేను యుఎస్ వెళ్తూ ఉంటాను వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఇన్సూరెన్స్ చేయిస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తారు నేను అబ్జెక్షన్ చేయను ఆ పేపర్ తీసుకొస్తే సైన్ చేస్తాను ఎందుకో తెలుసునండి అక్కడ రోగం వచ్చి ఇన్సూరెన్స్ లేకపోతే వీడి వ్యాధికి అయ్యే ఖర్చుతో ఆశ్రమం వన్ బడ్జెట్ అంతా పోతుంది ఆశ్రమంకి వచ్చే ఆదాయంలో సగం ఇదే పోతుంది అంచేట వాళ్ళకి బరువు కాకూడదు వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు చూసుకుంటాడు రోగం వస్తే కాబట్టి ఇప్పుడు నాకు నన్ను రక్షించేది ఎవడు ఇన్సూరెన్స్ కంపెనీయా అది ఆశ్రయం కాదు అది రక్షణ కాదు మరి రక్షణ ఎవరు ఈశ్వరుడు రక్షణ ఈశ్వరుని ఆశ్రయిస్తాడు ఈశ్వరుడు రక్షణ ఇంకా మళ్ళీ దాంట్లో సందేహం ఉండకూడదు టూ నాకు ఈశ్వరుడు రక్షణ ఈశ్వరుడు ఆశ్రయం సరే వాళ్ళు ఫర్ ప్రాక్టికల్ రీజన్స్ ఇన్సూరెన్స్ పెట్టమన్నారు కాబట్టి సైన్ చేయటం వాళ్ళు ఇన్సూరెన్స్ కార్డు ఇస్తారు సంజిలో వేసుకోవడం అలా ఉంటుందండి అవసరమైతే వాడుకోవచ్చు కూడా తప్పే కానీ ఆశ్రయము రక్షణ ఎవరు ఆ స్థితికి రావడము నేను ఇంకా దృష్టాంతంగా చెప్పాను ఆ స్థితి చాలా కష్టం అది శరణాగతి ఈశ్వర శరణాగతి చాలా కఠినమైన విషయం అది ఇట్ ఈజ్ కాగ్నేటివ్గా అది హిమాలయాల స్థాయి అది హిమాలయంకి వెళ్ళిపోతే అది ఎంత ఉన్నతమైన స్థాయో అది మన హృదయంలో కాగ్నేటివ్గా ఆ స్థాయి చాలా కఠినమైన విషయం దాన్ని అభ్యాసం చేయాలి నిరంతరంగా ఆ ఈశ్వర భావనని అభ్యాసం చేస్తే క్రమంగా అది స్టెటిల్ అవుతుంది ఆ సెటిల్మెంట్ వస్తుంది ఏమని ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఇల్లు వాకిలి డబ్బు దస్తం బంధువులు కావలసిన వాళ్ళు అందరూ ఎవళ్ళ స్థానంలో వాళ్ళు ఉంటారు మనం ఎవళ్ళని కాదన్నానం కానీ మనకి రక్షణ ఒకటి అపైవాడే నిజానికి పైవాడు కూడా కాదు హృదయంలో ఉన్నాడు వాడే మనకి రక్షణ మరి వీళ్ళందరూ అక్కర్లేదు వీళ్ళందరూ ఇంకా వెళ్ళిపోవచ్చా లేదు నోనోనో మాట్లాడలే వాళ్ళు మన కోసం ఆగుతారా లేకపోతే మన కోసం వెళ్ళిపోతారా వాళ్ళు మనకు ఎవడు ఎవరి కోసం ఆగడు ఎవడు ఎవరి కోసం వెళ్ళడు మీకు జీవిత రహస్యం చెప్తారు ఈ జీవితంలో మీ ఆర్ ఆల్ ఎలోన్ అది రహస్యం ఎవరికి వారే యమునా తీరే కుంభమేళాకి వెళ్తే ఆ నదీ తీరాన లక్ష మంది ఉంటారు మీ చుట్టూ లక్ష మంది ఉంటారు కానీ మీరు ఒక్కదే మీరు ఆ సంగతి తెలిసే వెళ్ళి గంగలో మనకేసి ఈ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని రక్షించి మాట మళ్ళీ ఈ గనుక కూడా ఎందుకు ఈ చలిని ఈ వరుకు ఈ సమస్య ఉంటాయి ఎందుకు చుట్టూ ఉన్నవాళ్ళు బేర్ అంతే వాళ్ళు రక్షించేది ఉండదు అలా అది అలా భ్రమ మనకి ఈశ్వరుడే రక్షణ ఈశ్వరుడు మన హృదయంలోనే ఉన్నాడు ఈశ్వరుని నామం ద్వారా మన హృదయంలో ఉండే ఈశ్వరునితో మనం ఆ యోగాన్ని పెట్టుకోవాలి సంబంధాన్ని పెట్టుకోవాలి పెట్టుకుని అలా ఉల్లాసంగా ఉండిపోవాలి ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు వాళ్ళు మనకు చేయాల్సిన సేవలు ఏమైనా ఉంటే వాళ్ళు చేస్తారు మన తరఫు నుంచి మనం వాళ్ళకి చేయాల్సిన సర్వీస్ ఏమైనా ఉంటే అది చేస్తాం అది లోక వ్యవహారం నడుస్తూ బట్ మన భరోసా అంతా కూడా మన హృదయంలో ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుని ఇది ఇది చాలా కఠినమైన విషయం ఇది ఉపన్యాసం చెప్పడం తేలిక కానీ ప్రాక్టికల్గా అనుభవానికి తెచ్చుకోవటంలో చాలా క్లేషం ఉండలదు ఇది మీకు అనుభవానికి వచ్చిందా మీకు సంసారం మిమ్మల్ని ఏమీ చేయలేదు సంసార భారం పోయిందంటే మీరు హల్కా అయిపోతారు హల్కా అంటే తెలుసు బాగా వర్డ్ హల్కా హోదా హా అనన్యమన సహా కాబట్టి అటువంటి ప్రేమ ఈశ్వరుని ఎడల మనం నిర్మాణం చేసుకోగలిగితే అది మహాత్ముని యొక్క ఒక ప్రధాన లక్షణము రెండవ ప్రధాన లక్షణము భజంతనన్య మనస శంకరులు ఏమంటారు చూద్దాము భజంతి సేవంతే అంటే భజ సేవాయా ధాతువు భజ అంటే పరస్మేపటం సేవ అంటే ఆత్మేపటం కాబట్టి భజంతి అంటే సేవంతే ముఖస్ ముఖార్థ అంటూ ఉంటారు ఈ ముక్కకి ఈ ముఖార్థమా అలా ఉంటుంది భాష్యం అక్కడ అక్కడ కానీ చాలా గంభీరంగా కూడా ఉంటుంది అనన్య మనస అనన్య చిత్త నాట్ కేర్ టు ఎక్స్ప్లెయిన్ మోర్ దాన్ దాట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశా అది రెండో లక్షణం అయిపోయింది ఇంకా మూడో లక్షణం జ్ఞాత్వా జ్ఞాత్వ అన్నది ముఖ్యం ఎప్పుడు కూడా మనిషి మనిషి సారము కర్మ కాదు జ్ఞానం మనిషి సారం ప్రతిదానికి ఒక సారం ఉంటుంది ఆ సారాన్ని కొట్టుకోవాలి నేను మిమ్మల్ని కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతా చెప్పండి గుర్రము సారమేమిటి వేగము ఎద్దు సారమేమిటి బరువు మోయించాలి ఏమండి మనిషి సారమేమిటి జ్ఞానము కర్మ అన్నారంటే ఫెయిల్ అయిపోయారు ఎద్దు బరువు ఎడుతుంది గుర్రము బరువులు మోస్తుంది బట్ దాట్ ఈస్ నాట్ ది పాయింట్ ఎద్దు పరుగులు పోటీలు పెడతారు అట్లో కూడా చాలా తప్పు చాలా మహా పాపమే ఎందుకంటే దేవుడి పేరుతోటి పశువులకు పందేరం పెట్టు పందేం పెట్టడానికి పశువులు చాలా కష్టపడతాయండి ఆ బండిని కట్టేసి దానికి పరుగు ఈ ఎద్దులకి ఎద్దులకి పరుగులు అంటే ఆ నెగ్గిన ఎద్దులు కష్టపడతాయి ఓడిపోయిన ఎద్దులు కష్టపడతాయి వాడికి నెగ్గడం ఉండదు ఓడిపోవడం ఉండదు వీళ్ళు బండిలో కూర్చుని తోలుతూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా అశాస్త్రీయములు పాపకర్మలు దేవుడి పేరు మీద చేస్తూ పశువు దేవుడి పేరు మీద పశువుని పెట్టేటువంటి హింస నింది మీకు అంతకంటే పశువుని కట్ చేసి బెటర్ నరిసికిల్లింగ్ అంటారు దట్ బెటర్ దాన్ని దాన్ని బతుకున్నంతకాలం హింస పెట్టడం కంటే సో ఈ ప గుర్రపంద్యాల గుర్రాలు ఉంటాయి చూడండి అది కనుక ఏ కాలం తిరిగితే దాన్ని షూట్ చేసేస్తారు ఎందుకంటే షూట్ చేసి నేను నేను అడిగాను వై డు యూ షూట్ అంటే మరి ఏం చేయమంటారు దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రెడీ టు యూజ్ ఇట్ దేనికి యూజ్ చేస్తారో తెలిసిన గుర్రబ్బండి కడతారు గుర్రబ్బండి అది పందెల్లో ఆ దెర్బీ మొదలైన గుర్రపంద్యాల్లో పరిగెత్తిన గుర్రాన్ని షూట్ చేయకపోతే అది ఇంకా అక్కడ పనికెట్టలేదు అక్కడ పనికి రాదు షూట్ చేయకపోతే అది క్రమంగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి చేతులు మారి ఫైనల్గా గుర్రబండి దగ్గర తేలుతుంది కోటి నుంచి రాజీకింగ్ వస్తావా అంటే రండి ఎక్కడ ఐదు రూపాయలు కొన్ని గుర్రబండి మీద ఒక అప్పుడు మాట సో దే డోంట్ లైక్ ఇట్ అది ఆ గుర్రాన్ని మనం అవమానం కాబట్టి షూట్ ఇట్ అంటే రెండు ఇట్ దట్ ఇస్ కాదు మెర్సీ కిల్లింగ్ ఇట్ ఈజ్ బెటర్ దాన్ని హింస పెట్టి బతుకున్నంతకాలం హింస పెట్టడం కంటే దట్ ఈస్ బెటర్ మెర్సీ కిల్లింగ్ ఈజ్ బెటర్ వెస్ట్ లో మెర్సీ కిల్లింగ్ ఉంటుంది దే డోంట్ హాలి మన సమాజంలో ఇది ఒక దురదృష్టం పశువులను హింస పెడతారు దాన్ని బతకనివ్వరు చావనివ్వరు అలా హింస పెడుతూ ఉంటారు గుర్రపందాలన్నాం గుర్ర పొందాలి కాదు ఈ ఎద్దులు పొందాలన్నాం ఏమో నేను డైగ్రషన్ టాపిక్ ఇస్ డైగ్రస్ విల్ కమ్ బ్యాక్ జ్ఞాస్వా మనిషి సారము కర్మ కాదు మీకు లోకంలో ఇదో పెద్ద జ్ఞానం ఏమిటంటే మనిషి సారము కర్మ అని ఎవడు గొప్పవాడు ఎవడు బాగా పరిగెడితే వాడు గొప్పవాడు ఎవడు క్రికెట్ బ్యాట్ గట్టిగా కొడితే వాడు గొప్పవాడు కర్మను బట్టి మనిషిని జడ్జి చేస్తారు కర్మను బట్టి కర్మను బట్టి జడ్జి చేయకూడదు జ్ఞానాన్ని బట్టి జడ్జి చేయాలి సో ఎప్పుడు కూడా కర్మను బట్టి జడ్జీ చేయకూడదు ఎందుకంటే మనిషి సారం కర్మ కాదు కర్మ ఇన్సిడెంట్ అని సారం కాదు సారము జ్ఞానం కాబట్టి వాడు ఎంత పెద్ద బరువు మోసేయడని బరువు ఎత్తడాన్ని బట్టి మనిషిని జడ్జీ చేస్తారు అక్కడ ఏదో వెయిట్ లిఫ్టింగ్ పోటీలో వాడికి ఒక పథకం ఇస్తారు అది వేరే సంగతి కాదు సో కొంత డబ్బిస్తారు కొంత పథకం ఇస్తారు దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఆ డబ్బు పథకం ఇచ్చివాడు వెయిట్ లిఫ్టర్ అయ్యి ఉండడు వాడు ఏదో యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏదో అయ్యి ఉంటాడు పాసిబుల్ ఎనీవే కాబట్టి మనిషి సారము జ్ఞానము ఇది భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం భగవద్గీత సందేశం ఏంటంటే నువ్వు ఈ కర్మ చేయ ఆ కర్మ చేయి అలా ఉండదు భగవద్గీత సందేశం భగవ అలాగే ఈ ఉపాసన చే ఆ ఉపాసన చేయని కూడా ఉండదు భగవద్గీత సందేశం ఏంటంటే తెలుసుకో కర్మను గురించి తెలుసుకో కర్మయోగము భక్తిని గురించి సమగ్రంగా తెలుసుకుని భక్తి చేయి అప్పుడు ఆ భక్తి యోగం అవుతుంది ఈశ్వరునితో కలిపేది అవుతుంది జ్ఞానానికి కర్మ అనే టాపిక్లో కూడా జ్ఞానమే ముఖ్యం కర్మని అకర్మ య పశ్యేట పశ్యేటంటే తెలుసుకుంటాడు అకర్మణిక కర్మయ తెలుసుకోవాలి అంటే అయితే శ్రీకృష్ణుడు ఏమంటాడంటే కర్మణోహ్యపి బోద్ధవ్యం అరే నువ్వు కర్మ గురించి తెలుసుకోవాలిరా కర్మ గురించి తెలుసుకోవడానికి ఏముంది నేను వెళ్ళి చేస్తాను పరిగెత్తడం అనుకోండి పరిగెత్తడం గురించి తెలుసుకోవాలి తెలుసుకోవడం ఏముందని వెళ్ళి పరిగెడతానంటే అలా కాదు తెలుసుకుని పరిగెత్తాలి కర్మణోహ్య బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణ అకర్మణ బోద్ధవ్యం గహన కర్మణో గతి అని ఒక శ్లోకం ఉంటుంది నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం తెలుసుకోవాలి భక్తి అంటే భక్తి చేసేప్పుడు తెలుసుకుని భక్తి చేయాలి తెలియకుండా చేసి భక్తిని మూఢ భక్తి అంటారు తెలియకుండా చేసి కర్మని యాంత్రిక కర్మ అంటారు యంత్రం ఉందనుకోండి తెలియకుండా చేస్తుంది ఊరికే చేస్తూ ఉంటుంది తెలియకుండా చేస్తుంది ఇప్పుడు ప్రింటింగ్ మెషిన్ ఉందనుకోండి వీడు ఇంకు ఇంకు వేస్తాడు అది మెషిన్ అక్షరాల సత్వం బిగించి ప్లేట్ బిగించి ఇంకు పెట్టి ఇవి టీ తాగడానికి పోతాడు ఈ మెషిన్ కదా అది ప్రింట్ చేస్తూ ఉంటుంది అక్షరాలు అయిపో అక్కడ ఇంక అయిపోతుంది ఇంకొండదు ఇంకు లేకపోతే మెషీన్కి బుద్ధి ఉండద్దు ఇంక అయిపోతే ఏం చేయాలి ఆగాలి ఆగి మళ్ళీ కొత్త ఇంకు పెట్టాక కాగితాలు లాగి ప్రింట్ చేయాలి కానీ ఇంకా కాగితంలాగి భూము అని ప్రింట్ చేస్తూ అలా చేస్తూ ఉంటుంది బుద్ధి ఉండదు దానికి దాన్ని యాంత్రిక కర్మ అంటారు మనిషి అలా ఉండకూడదు కూర్చోంటే కూర్చోవడం నిలబడంటే నిలబడడం ముక్కు పట్టుకోవటం ముక్కు పట్టుకోడు వీళ్ళు రా ఇది మామూలు స్టాండర్డ్ దృష్టాంతం ముక్కు పట్టుకోండి అది కానీ వీళ్ళు ఆయన అదే నా ముక్కు నీ ముక్కే నువ్వు పట్టుకో ఓకే అంటే వీరి ముక్క ఎందుకు పట్టుకోవడం చేయెందుకు పట్టుకోకూడదు అలా ఉండకూడదు కర్మ తెలిసి చేయాలి జ్ఞాత్మ కాబట్టి తెలుసుకుంటా ఇది మహాత్ముడు యొక్క మూడవ లక్షణం ఏమిటి తెలుసుకోవాలి అన్నీ తెలుసుకోవాలి కానీ ప్రస్తుత సందర్భంలో ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలియాలి ఈశ్వరుని నామాన్ని చెప్పేప్పుడు కూడా నామే సర్వము చెప్పిన సందర్భంలో కూడా తెలుసుకుని నామి గురించి తెలిసి నామాన్ని మనం ప్రయోగించాలి తెలియకుండా ప్రయోగిస్తే దాని విలువ చాలా తక్కువ కాబట్టి జ్ఞావా భూతాది అవ్యయం ఈశ్వరుణ్ణి భూతాదిగా అవ్యయముగా తెలియవలేము ఇప్పుడు చూడండి చెట్టుందనుకోండి చెట్టుకి ఆది ఏమిటి విత్తు విత్తు చెట్టుకి ఆది సో ఆది అంటే కారణము ఇప్పుడు చెట్టు ఇక్కడ ఉన్నది విత్తు ఎక్కడ స్వర్గలోకంలో ఉంటుందా వైకుంఠంలో ఉంటుందా అది ఇక్కడే ఉంటాడు అలాగే భూతములు అంటే సకల ప్రాణులు ఇక్కడ ఉన్నాయి ఈ భూతములకు ఆది దేవుడు ఆయన ఎక్కడ ఉంటాడు ఇక్కడే ఉంటాడు కాదండి ఆయన వైకుంఠంలో ఉంటాడు అంటే ఇది రిమోట్ సెన్సింగ్ టైప్ కాదుకా ఆయన వైకుంఠంలో ఉండి మీరు ఇక్కడ ఉంటాడు ఆయన భూతాది అంటే భూతములు ఉన్న చోట ఆయన ఉంటాడు ఇప్పుడు నెక్లెస్ ఆభరణాలన్నీ మన ఊళ్ళో ఉన్నాయి వీటి ఆది అంటే కారణము అది స్వర్గంలో ఉంటుందా అది ఇక్కడే ఉంటుంది నిజానికి ఆభరణాభములతో ఉంటుంది తరంగములు కెనటములు ఉంటాయి వాటి ఆది సముద్రము సముద్రం ఎక్కడ ఉంటుంది స్వర్గంలో ఉంటుందా ఇప్పుడు ఒకసారి ఏమైందంటే చేపలన్నీ ఓ సమావేశం చేసే ఈ కథ రామచర్థ రోజు చేపలన్నీ ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశాయి ఆ సమావేశం ఏంటంటే మన అందరికీ జన్మనిచ్చినటువంటి ఆ భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు మనం తెలుసుకుని పూజిద్దాము అని సమావేశం చేసింది చేపల గురించి చెప్పారు చేపలు మనుషులను పెట్టేస్తే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది నిజానికి కానీ ప్రస్తుతానికి కథను మనం చేపలుగానే తీసుకున్నాము అప్పుడు మరి ఆ భగవంతుడు గురించి మనకి చెప్పేవాడు ఎవడో ఉండాలి కదా వీళ్ళకి ఉత్సాహం అయితే ఉంది కానీ జ్ఞానం లేదు కదా కాబట్టి ఇవేం చేస్తాయంటే యువక చేపలన్నీ కూడా ఒక వృద్ధచాపని పట్టుకొస్తాయి అయ్యా మీరు పెద్దలు అన్నీ తెలుసున్న కూడా ప్రపంచంలో పేరు కూడా ఉన్నది మీకు మేము భగవంతుడిని ఆరాధించడానికి భగవంతుడు గురించి మాకు బోషించండి అంటే అప్పుడు ఆ వృద్ధచాప ఉపన్యాసం ఇస్తుంది భగవంతుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు సముద్రుడు ఆయన వైకుంఠలోకంలో ఉంటాడు ఆయన ఏదో ఫలానా విధంగా ఉంటాడు మరి మనం ఆ వైకుంఠ లోకంలో ఫలానా విధంగా ఉండే సముద్రుణ్ణి ఆరాధించాలంటే మనం ఏం చేయాలంటే మనం ఏదైనా ఒక చక్కటి దేవాలయాన్ని ఒకటి కట్టినట్లయితే బాగుంటుంది అని సలహా చెప్తాడు అప్పుడు ఈ చేపలన్నీ కలిసి శ్రమదానం చేసి సముద్రుడికి దేవాలయాన్ని కట్టి సముద్రుణ్ణి ఆరాధిస్తూ ఇది కథ ఈ కథలా ఉండదు అది తెలియదు కదా భూతంటే భూతాదిం అంటే పంచభూతములకు కారణమైన ఈశ్వరుడు ఎక్కడుంటాడు పంచభూతాలు ఉన్న చోట ఉంటాయి భూమి ఉన్నది మనస్థి భూత ఈశ్వరుడు భూమికి కారణం ఆయన ఎక్కడుంటాడు భూమి ఎందు ఉంటాయి రామావిశ్వేచ భూతాన్ని ధారయాణమోస అప్పులు అంటే జలములు రెండవ భూతము ఇప్పుడు దీనికి కారణమైన ఈశ్వరుడు ఎక్కడుంటాడు అప్పులు ఎందుంటాడు అప్పులంటే జలములనార్థం రసోహమత్సు కౌన్తయ భూరసి భూమిరసి అని కూడా కాబట్టి ఈ పంచభూతముల యందు అంతర్యామిగా ఈశ్వరుణ్ణి దర్శించుతారు అది జ్ఞానము అంటే మీరు పంచభూతాల్లో అంతర్యామిగా ఈశ్వరుణ్ణి దర్శించడము అంటే తెలుసుకోవడం దర్శించడం అంటే తెలుసుకోవడం అది మహాత్ముల యొక్క లక్షణం అంతేగాని మీరేమో ఒక లోకాన్ని ఒకదాన్ని కల్పించి ఈశ్వరుణ్ణి ఆ లోకంలో పెట్టి దిస్ ఈజ్ వాట్ దొస్తుందంటే మనిషికి దేవుణ్ణి దూరంగా తీసుకెళ్ళిపోతుంది దేవుడు అక్కడ ఉన్నాడు అంటుంది ఇంకా వీడు అది కొట్టుకుంటాడు దేవుడు అక్కడ ఉన్నాడు మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన్ని కలుసుకుంటాను అని పోస్ట్పోన్ చేసి వాళ్ళిస్తాడు ఇంక ఇప్పుడు చేసేదేముంది ఏదో సమ్ ప్రిపరేషన్ మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళాలి ఇంక సమ్ ప్రిపరేషన్ మనం చేసుకోవడం ప్రయాణకు ఏర్పాట్లు చేసుకున్నట్టుగా ప్రయాణ సన్నాహమే తప్ప ఇప్పుడు ఇంకా దేవుణ్ణి ఇప్పుడు ఇక్కడ కలుసుకునేది లేదు ఇక్కడ చూసి ఎందుకంటే ఇక్కడ లేడుగా ఉంటే కదా చూడడానికి ది ప్రాబ్లం కల్స్ ఏం చేస్తాయంటే దేవుణ్ణి మనిషికి దూరంగా పట్టుకుపోతాయి ఉపనిషత్తు ఏం చేస్తుందంటే ఇట్ రివర్సెస్ ది ప్రాసెస్ దూరంగా వెళ్ళిపోయిన దేవుణ్ణి యథార్థంగా దూరంగా వెళ్ళిపోయడం కాదు అజ్ఞానం చేత దూరంగా వెళ్ళిపోయాడు ఎద్ధూరే తద్వంతికే ఏ ఈ దేవుడు దూరంగా వెళ్ళిపోయాడో అజ్ఞానం చేత ఆ దేవుణ్ణి చాలా దగ్గరగా తీసుకొస్తారు ఎంత దగ్గరగా మీ హృదయంలో ఉంటాడండి చాలుతుందా ఆ దగ్గర మీ ఇంట్లో ఉండడం కాదు మీ ఇంట్లో ఉంటే ఇంకా దూరమే ఆయన ఆ రూంలో ఉండొచ్చు మీరు ఈ రూమ్లో ఉండొచ్చు మీ హృదయంలో ఉంటాడండి చాలుతుందా చాలు మరి ఎంత దగ్గరగా ఉండాలి శివోహం అది దగ్గర ఉపనిషత్ అంటే శివో శివోహం ఇంకా అంతకంట దగ్గరే ఉండదు ఆత్మరూపుడే ఉంటాడు కాబట్టి స్వజ్ఞ భూతాది లేదా భూతశబ్దానికి సకల ప్రాణులు అని అర్థం చెప్తే ఈ సకల ప్రాణులు ఇప్పుడు ప్రాణి మనిషి ఉన్నాడు మనిషి మనిషి గురించి రెండు ఉన్నాయి ఏమిటి మనిషి ఉన్నాడా లేడా ఉన్నాడు వాడి తెలివైన వాడేనా లేకపోతే ఒక శిలాప్రతిమలో ఉన్నాడా శిలాప్రతిమ ఏం కాదు తెలివి కలవాడే పండితుడు కాకపోవచ్చు తెలివి ఉందా లేదా కదా తెలుస్తూ ఉంటున్నాగో అవి టిఫిన్ వడ్డించి టిఫిన్ పెట్టారండి భోజనం టైం అయింది ఇది ఇవి తెలుస్తాయి కదా తెలుస్తూ ఉంటుంది కదా సార్ తెలివి అంతే సరిపడింది ఉన్నాడు అంటే సత్ తెలుసుకుంటున్నాడు వాటెవర్ చిత్ ఆ సత్ ఆ చిత్ మనిషి ఆ సత్ ఆ చిత్ లేని మనిషి ఎవడైనా ఉంటాడండి నీకీను తెలివి లేని మనిషి ఎవడైనా ఉంటాడా ఉండడు కాబట్టి మనిషిలో ఉండేటువంటి మనిషికి మూలంగా ఉండే ఆది అంటే మూలం మనిషికి మూలంగా ఉండేటువంటి ఏ సచ్చితి కలదో అదే దేవు భూతాది తర్వాత ఈశ్వరుణ్ణి అన్వేషించాలి ఈశ్వరుణ్ణి ఉత్పత్తి చేయనక్కర్లా నేను మీకు నేను మనవ చేశాను అన్వేషణ దర్శ స ఉత్పత్తి స్వర్గాన్ని ఉత్పన్నం చేయాలి స్వర్గాన్ని మీరు క్రియేట్ చేయాలంటే స్వర్గలోకాన్ని గోడలోకి కట్టి తయారు చేయాలని కాదు మీరు పుణ్యం ద్వారా అక్కడికి చేరుకుంటారు ఆ పుణ్యాన్ని చేస్తే అప్పుడు మీరు స్వర్గంలో సీటు కేటాయిస్తారు ఎంసెట్ పరీక్ష లాగా ఒకప్పుడు ఇప్పుడు కాదు ఎంసెట్లో మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు కాలేజీలో సీటు కేటాయిస్తారు ఒకడు మా అబ్బాయికి సీట్లు లేదని అంటే వీడే కుర్చి మోసుకుపోయాడు అలా కాదు ఇట్స్ నాట్ లైక్ దాట్ సో అలాగే స్వర్గంలో మీకు సీటు కేటాయిస్తారు ఎప్పుడు ఈ పుణ్యాన్ని సంపాదిస్తారు సో మీరు స్వర్గంలో సీచిన ఒక దాన్ని మీరు ఉత్పన్నం చేయాల్సి ఉంటుంది లేదా ఈశ్వరుడు విషయంలో మీరు ఉత్పన్నం చేయక్కర్లా ఈశ్వరుడు విషయంలో అన్వేషణ చేయాలి ఎలాగ అన్వేషణ చేయటం అనుకో రూల్ ఉంది ఒక థంబ్ రూల్ ఏమిటంటే ఏది అమృతమో అది ఈశ్వరుడు ఏది అవ్యయమో అది ఈశ్వరుడు అంటే మార్పులు చేర్పులు లేనిది స్థిరమైనది పుట్టుక మరణము లేనిది ఖర్చయిపోదు వ్యయము అంటేటండి ఖర్చు ఎప్పుడైనా మీరు సంవత్సరం ప్రథమంలో ఆదాయం వ్యయాల పట్టిక చూస్తున్నారా పంచాంగంలో చూసుకుని ఉంటారు తలకాయ ఊపాలు మీరు చూసుకుని ఉంటారు ముందు నూతన శ్రీ కరణామ సంవత్సరంలో పంచాంగం హోట సంపాదించి మొట్టమొదటి చూస్తారండి ఆదాయం వ్యయముల పట్టిక మొట్టమొదటి మేము ఒకసారి ఆదాయం చేయ పంచాంగం చూసి ఆవేళ క్షణము ఏదో పంచాంగ శ్రవణం పంచాంగంలో ఆదాయం చేయవల పట్టికలేదు చూసుకుంటా సుబ్రహ్య గారు రెడ్డి గారు ఏమిటో చూస్తున్నావాడి అంటే పాపం వారు అలాగే గైడెన్స్ ఇచ్చేవారు చిన్న చిన్న రూపంగా పెద్ద ఎక్కువ ప్రెషర్ లేకుండా అంటే ఆదాయం చేయాలి పట్టిక చూస్తుంది వీటి అదే చూడాలి అని నేను చూస్తున్నాయి అంటారు అంటే వాళ్ళు ఆయన ఉద్యోగి చేస్తూ సంపాదించేవారు ఆయన చూడాలి కానీ ఆదాయం చేయాలి పట్టిక నాకెందు మనం సంపాదించింది లేదు ఖర్చు పెట్టేది లేదు తర్వాత రాజపూజ్య అవమానం రాజపూజ్య అండి ఆ పోతే ఆ పట్టికీ చూసుకుంది కాబట్టి అది ఏ పండితులు చూసుకోవాలి కానీ విద్యార్థికి పూజ లేదు అవమానం అనివే సో ఈశ్వరుణ్ణి అన్వేషించేటువంటి ప్రిన్సిపుల్ తెలియాలి తత్వం తెలిసి అన్వేషించాలి ఎలాగంటే దేని ఏ తత్వము నందు పుట్టుక మరణము లేవో ఏది చేంజ్లెస్ అంటే వికారములు చందనిదో వికారము ఉండకూడదు మార్పు ఉండకూడదు అది ఎలా ఉందో అలాగే ఉంటుంది అది ఈశ్వరుడు ఈశ్వరుడు అమృత అది ఈశ్వరుడు అది తమ్ముడు ఇప్పుడు బంగారాన్ని అన్వేషించమన్నారనుకోండి ఎలా అన్వేషించాలి ఎలాగంటే చూడు ఆభరణముల రూపాలు ఓప్పుడు పుడతాయి ఇంకొప్పుడు పోతాయి ఈ రూపాల్లో మార్పులు చేర్పులు వస్తాయి ఏది ఆభరణం పుట్టినప్పుడు పుట్టదో ఏది ఆభరణం నశించినప్పుడు నశించదో ఏది ఆభరణంలో వచ్చినటువంటి మార్పులకు అతీతంగా మార్పులు లేకుండా అవికారంగా ఉంటుందో అది ఏ బంగారము అని చెప్తే మీరు అప్పుడు బంగారాన్ని అన్వేషించవచ్చు ఆభరణాల్లోనే అన్వేషిస్తారు ఏదో అదే విధంగా ఈశ్వరుణ్ణి అన్వేషించాలి అన్వేషించాలంటే తెలియాలి తెలియకుండా ఏమన్వేషిస్తారండి పుల్లయ్య వేమవారం అని ఉంది పుల్లయ్యని వేమవారం పంపించాలి అనుకున్నారు పుల్లయ్య సేవకుడు వేమవారం పం వేమవారము అంటే అది ఊరు రేపు పొద్దున్న తెల్లారాక పుల్లయ్యని వేమవారం పంపించాలి అని ఆయన ఆవిడతో చెప్పాడు రాత్రి వీడు బయట అరుగు కొడుకున్నాడు వీడు పుల్లయ్య ఎంకా నిద్రపట్టలేదు వాడు విన్నాడు సరే తెల్లవారుసీ ఎలాగ మన మాస్టర్ యజమాని ఎలాగ వేమవారం పంపించి ఇది ఎలాగో ఉంది రాత్రి అనుకున్నారు కదా తెల్లారేకాలు పంపిద్దామని ఇంకేమో ఆలస్యం నాకు ఎలాగో వినబడిపోయింది కదా అని వేమవారం వెళ్ళిపోయాడు ఈయన కోసం చూస్తే లేదు ఇంకా రోజంతా కనపడే సాయంకాలం వచ్చాడు ఎలా పొలయా నిన్ను వ్యాపారం పంపిద్దాం అనుకున్నాను ఎక్కడికి వెళ్ళే నేను వ్యాపారం ఎందుకు వ్యాపారం వెతికి వెళ్ళా అంటే మీరు పంపిద్దాం అనుకున్నారు కదా నేను ఎండి నేను వచ్చేస్తున్నా కాబట్టి దేవుణ్ణి వెతకడం అంటే అలా సరే వెతికేద్దాం వెతికేద్దాం ఏముండని చెప్పేసి బస్సులు కార్లు ఎక్కేసి వెతికేస్తున్నారంటే దట్ ఇలాంటివే యు డోంట్ గెట్ ఇప్పుడు బస్సులు కార్లు ఎక్కి మీరు దేవుణ్ణి పట్టుకోలేరు లెట్ మీ సేవ్ అన్ పాయింట్ వెరీ క్లియర్లీ పైగా మీరు దేవుణ్ణి పట్టుకోవాలంటే బస్సులు కార్లు ఎక్కడ మానేయాలి కూడా పైగా అప్పుడే మీరు దేవుడిని పట్టుకోగలుగుతారు తెలివే ఇది నిర్విలం ఏంటంటే బస్సులు కార్లు ఎక్కడ మీ స్నా దేవుణ్ణి పట్టుకోవాలి అంటే దేవుడి తత్వం తెలిసి పట్టుకోవాలి సో సో చూడండి దేవుడు అమృత స్వరూపుడు ఇప్పుడు ఇప్పుడు వెతకండి ఈ సృష్టిలో ఈ జగత్తులో అమృతం ఎక్కడ ఉన్నది అమృతం అంటే లిక్విడ్ కాదండి అమృతం అంటే ఇమ్మోర్తల్ ఇమ్మోర్తలు వెతకాలి ఎక్కడ వెతుకుతారు ఇమోర్తలు మోర్తల్లో ఉంటుంది ఈ ఫండ్ ఇమ్మోర్తల్ ఇన్ని మోర్తలు నీకు నేను దృష్టాంతం ఓ విత్తనం ఉండదు ఎండిపోయి ఉంటుంది విత్తనం చక్కగా మంచి నెగనిగ లాభతో కూడా ఉండదు ఎండిపోయి ఉంటుంది ఎండిపోయి ఉంటుంది ఆ విత్తనాన్ని మట్టిలో వేసి నీళ్ళు పోయి అంకురం వస్తుంది విత్తనం పోతుంది విత్తనానికి పైన ఉన్నటువంటి కవరు శిథిలమైపోతుంది అది మట్టిలో కలిసిపోతుంది విత్తనం పగిలిపోతుంది భిన్న అంటే తగిలిపోతుంది పైన ఉన్న కవరు మట్టి అయిపోయి ఊడిపోయి పడిపోతుంది లోపల ఉన్న గుజ్జు అన్నీ కూడా శిథిలమైపోయి పోతాయి అంకురం వస్తుంది ఈ అంకురాన్ని ఇంకో కొద్ది రోజులు పోయిన తర్వాత చూస్తే మొక్క ఉంటుంది అంకురం పోతుంది అంకురము చాలా సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అదిపోతుంది అది పోయి దాని స్థానంలో మొక్క వస్తుంది ఈ మొక్కని మీరు అలా పరిశీలిస్తూ ఉంటే మొక్క పోతుంది పెద్ద చెట్టు వస్తుంది అంటే విత్తనము అంకురము మొక్క చెట్టు నామరూపాలు విత్తనం అంటే ఒక నామం ఒక రూపానికి ఒక పేరు అంటే ఇంకో రూపానికి ఇంకో మొక్క అంటే మరో రూపానికి మరో చెట్టు అంటే ఇంకో రూపానికి ఇంకో నామం మారు పేరు రూపం మారుతోంది నామం మారుతోంది కాబట్టి విత్తనము యొక్క రూపము స్థిరం కాదు అది పోతుంది అంకురము యొక్క రూపము పోతుంది మొక్క యొక్క రూపము పోతుంది చెట్టు యొక్క రూపము పోతుంది కానీ ఈ క్రమంలో మళ్ళీ చెట్టు నుంచి విత్తనం వస్తుంది ఈ క్రమంలో క్వాలిటీ ఒకటి ఉంటుంది అదేమిటి దాన్ని అమృతము అని అంటారు అది కాబట్టి ఇప్పుడు అమృతం ఎక్కడ ఉంటుంది స్వర్గంలో ఉంటుందా ఇక్కడ ఉంటుందా ఇక్కడ ఉంటుందా నిజానికి స్వర్గం అనేది అనేది కూడా ఇక్కడే ఉంటుంది అది కూడా ఇక్కడే ఉంటుంది అన్నీ ఇక్కడే ఉంటాయి వైకుంఠం కూడా మీ హృదయంలో అన్నీ మీ అందే ఉంటాయండి మీరు ఆత్మస్వరూపులు ఆత్మావాయుని చల్లం మొత్తం బ్రహ్మాండములన్నీ మీ ఎందే ఆత్మయందే ఉంటాయి అందువే కనుక ఈ లోకంలో నశించి దాన్ని వదిలిపెట్టండి నశించి దాని గురించి మీరు చింత చేయద్దు ఇప్పుడు ఈ జీడిపప్పు ఉంటుంది అది కాయ ఉంటుంది ఆ కాయని పగలగొట్టి లోపల ఉన్న గుజ్జు నోట్లో వేసుకుని కాయ అవతల పారేస్తాం అంటే ఆ గుజ్జు అవతల పారేసి కాయ నొట్లో వేసుకుని నవళ్ళం ప్రారంభిస్తే ఏమీ ఉండదు కాబట్టి నశించి దాన్ని విదిలిపెట్టేయాలి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే చూసినా ఇది పట్టుకోలేదు నశించేదాన్ని ఏం పట్టుకుంటారు పట్టుకోలేదు మనం ఏం చేస్తామంటే నశించేది పట్టుకుంటాం ఈ ప్రయత్నంలో నశించని దాన్ని గురించి విస్మరిస్తాం ఎందుకంటే నశించేది పట్టుకున్నవాడు నశించని దాన్ని తప్పనిసరిగా కోల్పోతాడు దాన్ని తెలుసుకోలేకపోతాడు మనం ఏం చేస్తామంటే రూపాన్ని పట్టుకుంటాం గురువు అని వెళ్ళి రూపాన్ని పట్టుకుంటారు పెద్ద బొజ్జాది ఉంటుంది ఏం పట్టుకుంటారు రూపాన్ని గురువు గారి రూపాన్ని ఏం పట్టుకుంటారు ఆ రూపాన్ని మీరు పట్టుకుంటే మీరు పట్టుకున్నప్పుడు కొంచెం బలంగా బాగానే ఉండొచ్చు మీరు అలాగే ఆ రూపాన్ని రూపం రూపం రూపం రూపండి ఆ రూపానికి రోగం వస్తుంది మళ్ళీ రూపం రూపం రూపం ఉంటుండే రూపం ఐసీయూలో పడుతుంది వెళ్ళి అప్పుడు వీడు బయట కూర్చొని భోరు భోరుమని ఏడుస్తూ ఉంటాడు ఎందుకునే ఏడుస్తున్నావు అంటే రూపాన్ని పట్టుకున్నాడు మరి ఇంట్లో మళ్ళీ వీడి బ్రతుకు ఇంకేముంటుంది హీస్ కండెమ్డ్ పర్సన్ టు People are just Calrium. They hold on to theasure of it. Decadent, if you talk to decadent, that become codependent, if you talk to telling other species ways to tell them how the characters said, why means to their renaming? Make Dham masked names as拒 irawatitamaxs. Have you ever met written by religion? రూప విత్తనం నశించిందనే విత్తనం ఇది రాల్ రా ఉంది కాబట్టి రూపానికి అతీతంగా వినాశము లేని తత్వాన్ని పట్టుకోవాలి పట్టుకుంటే అది ఎన్నడూ నశించదు అది నశించనిదే తత్వం కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించే పద్ధతి ఉంటుంది అన్వేషించే పద్ధతి ఏమిటంటే భూతాదిం అవ్యయం మీ చుట్టూ ఉన్న దాంట్లో నశించనిది ఏది ఈ నామరూపాల్లో నశింస అనేది ఏది నా హృదయంలో నాయందు నశింసనిది ఏది వినాశము లేనిది ఏది నృతి లేనిది ఏది అది జ్ఞాత్వా అది తెలుసుకున్నవారే మహాత్ములు కాబట్టి భజం చనన్య మనసాత్వా భూతాది మల్యయం ఎలా భజిస్తారు ఒకసారి ఆ భాషం పూర్తి చేద్దాం జ్ఞావా భూతాదిం భూతానాం వియదాదీనాం ప్రాణి నాంచ ఆదిం నేను చెప్తూ ఉంటాను అది నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను నేను చూడలేదు బట్ ఇట్ ఇస్ వెల్ నోన్ భూతాదిం అంటే భూతములకు ఆది భూతములు ఆకాశము వాయువు తేజస్సు అప్పు పృథివీ ఇవి భూతములు వాటికి ఆది అది ఇక్కడే ఉంటుంది నెక్లెస్కి ఆదిలాగా నెక్లెస్కి ఆది స్వర్గంలో ఉంటుందండి అవునంటాడు ద్వైతి తరంగానికి కారణం సముద్రం తరంగం ఇక్కడ ఉంది సముద్రం కై వైకుంఠంలో ఉందంటాడు ఎవడు ద్వైతి గది ద్రోహీసే ద్వైతి అంటే అజ్ఞాని అర్థం భేదమే సత్యం ఉంటే అజ్ఞాని అర్థం భూతాదిం ఆది ఇక్కడ ఉంటుంది జగత్కారణం బ్రహ్మ జగత్తి ఇక్కడ కారణం అక్కడ ఉండదు ఇక్కడ ఇక్కడే ఉంటుంది సో అని వే భూతాదిం భూత అంటే ప్రాణినాంక్య ఆదిం అది కూడా మనం చూశాము కారణం ఆదిం అంటే కారణం అవ్యయం అవ్యయం అనేది ఇంకా ఆయన వ్యాఖ్యానం చేయలేదు చాలాసార్లు చేశారు ఇంతకుముందు నవ్యతీర్తి అవ్యయం అని అనేక సందర్భాల్లో చేసి ఉన్నారు మంచి శ్లోకం సతతం కీర్తయంతో మా యతంత్చ దృఢవ్రత నమస్ంత మాం భక్ నిత్యుక్ ఉపాసతేవత కథం సతతమితి ఈశ్వర భజిస్తారు మహాత్మ ఎలా భజిస్కారు ఎందుకంటే మహాత్ములు ఎలా భజిస్తారో తెలుసుకుంటే మనం కూడా అదే విధంగా భజించవచ్చు అప్పుడు మనం కూడా మహాత్ములు అయిపోతాం ఏ కదా దానికోసమే కదా ఈ ప్రయత్నం అంటారు అంతకంటే తక్కువ అనవసరం యూ హ్యావ్ టు రీచ్ ది టాప్స్ మహాత్ముడు భజిస్తాడు అంటే నేను భజిస్తాను నేను మహాత్ముని అవుతాను యు ఆర్ ఆల్రెడీ ది మహాత్మ యూ హెవ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అంటే సో ఎలాగ భజిస్తారు అంటే సత్ాత్వా ఎల్లవేళ అంటే చూడండి ఏదో ఒక ఆవేశం వచ్చినప్పుడు పూజలు హడావిడిగా చేసేస్తూ ఉండడం అలా వానాకాలపు చదువులు అనే అనేవాడు పూర్వం వానాకాలపు చదువులు అంటే దాని అర్థమైనట్టు నాకు అంటే అప్పుడప్పుడు ఆవేశం వచ్చినప్పుడు చేయటం తర్వాత మళ్ళీ మర్చిపోతూ సో నేను చెప్పినప్పుడు శబ్దాలు చదివి వాళ్ళ సంస్కృత శబ్దాలు కంటస్థం చేయవని అదో మేము అయితే ఈ శబ్దాలన్నీ కంటస్థం చేయి అని శబ్దం వచ్చిన ఒకటి అమృతాడు ఓకే పొద్దున్నే చందర్లు సరైన కూర్చొని అకారాల ఇంకో రావ శ్రద్ధ అని మొదలుపెట్టడం పాపశబ్దం అవుతుంది హరి శబ్దం శంభు శబ్దం పాత శబ్దం లేవేసే వాడు ఎవడో గోటికాయ పిలుస్తాడు జాగ్రత్తగా పిల్లిలాగా ఈ పుస్తకం ఎక్కడ పెట్టి పాల్పడవు మళ్ళీ ఎప్పుడూ ఇంకా మళ్ళీ దొరికి మాటలేదు మళ్ళీ ఎప్పుడో పదకొండింటికో పన్నెండుంటికో దొరికితే ఎరా నువ్వు ధాతులు శుద్ధున్నాక చెప్పావు ఆ తర్వాత నీ వాయిస్సు వెనకలేదు ఏమైందిరా అని అడిగేవాడు శ్రద్ధలు అడిగితే నేను ఎక్కడికో వెళ్ళాను మరి చదువు కూర్చో అన్నీ వాళ్ళిస్తే అర్థం ఇది తీసుకుని మళ్ళీ ఆ కాలర్థం పోయిందో రావద్దా అప్పుడు ఆయన గారు ఆ చేస్తున్న దేవతార్తులు మానేసి వచ్చి చూడు మళ్ళీ అకారోందో రావశ్రద్దా అంటా ఏమిటి ఇందాక ఎక్కడా అక్కడి నుంచి మొదల అంటే లేజీనెస్ అనమాట కొత్త శబ్దం అంటే సరిగ్గా దొల్లదు రామచంద్రుడు ఈజీగా దొల్లుతుంది కేందంటే ఎప్పుడు రెండో ఎక్కవే ఒక రెండు రెండు రెండు రెండు ఎప్పుడు అదే దాంతో ప్రారంభించడం ఆరో ఎక్కతో పాత మళ్ళీ పాడిపోతా ఉంటాం అందుకే ఆ సాధనలో ఒక ఒక ఏకరూపత తీసుకురావాలి ఒక డిసిప్లిన్ ఒక కమిట్మెంట్ అది జీవితంలో ఒక ప్రధానమైన అంశంగా స్థిరపడిపోవాలి అంతేగాని అమావాస్యకి పుణ్యానికి ఒకసారి దేవుణ్ణి వేసవి కాలంలో వెంకటేశ్వర స్వామిని దర్శిస్తాం కాలంలో వెంకటేశ్వర స్వామిని దర్శించడం లడ్డులోకి పుచ్చుకోవడం రాడటము మళ్ళీ వెంకటేశ్వర స్వామి పిల్లలు మళ్ళీ వేసవికాలంలో దర్శిస్తాం సో వేసవి కాలంలో నారాయణాద్రి ఎక్స్ప్రెస్ సీటు కావాలంటే తర్వాత ఎందుకంటే వేసవి కాలంలో దర్శించే భక్తులు ఉంటారు సో అలాగా దీన్ని ఇయర్లీ వంటాయి సెలవులు ఇచ్చినప్పుడు భజించడము పిల్లలకి వాళ్ళకి సెలవులు ఇచ్చినప్పుడు భజిస్తాం మిగతాప్పుడు బిజీగా ఉంటుంది ఇట్స్ నాట్ లైక్ దాట్ సత్వత్వం అదే అలాగా మరి మిగతా పనులు మరి భజన్ చేస్తూ కూర్చోడమా హౌ టు డూ దాట్ ఇదంతా కూడా మళ్లీ వారం మనం విమర్శ చేద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదశ్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంతి చెప్పండి అర్థం చెప్పాలన్నా దేనికి పూర్ణమదహాకా చూద్దాం కొంచెం టైం పడుతుంది దానికి భాష్యం తీసి చెప్పాలి ఎప్పుడైనా ఒకసారి చేద్దాండి ఓకే